బతుకున్న వాళ్ళు అంటే మనకు ఒక భ్రమ వస్తుంది మనం ఇంకా బతికే ఉండిపోతాం శాశ్వతంగాని కాబట్టి ఏంటి చనిపోయిన వాళ్ళు చావుకు సిద్ధంగా ఉన్నవాళ్ళు సింపుల్ అప్పుడు ఏమవుతాం ప్రిపేర్ అవుతాం ఓహో ఇది ఎప్పుడు మనకు వెయిటింగ్ లిస్ట్ వస్తుందో తెలియదు వెయిటింగ్ లిస్ట్ ఎప్పుడు కన్ఫర్మ్ అవుతుందో తిని ఇప్పుడు అందరికీ లిస్ట్ లో ఉన్నాం టికెట్ తీసేసుకున్నాం అందులో అనుమానం ఉందా చెప్పండి ఎవరికైనా అనుమాన మాకే అబ్బాయి మేము మాకే ఇంకా టికెట్ ఏంటి తీసుకోలేదు మేము డబ్బు కట్టలే మేము టికెట్ది చెప్పండి ఎవరన్నా టిక్కెట్ వచ్చేస్తుంది ఇష్యూ అయిపోయింది బట్ అది వెయిటింగ్ లిస్ట్ లో ఉందనమాట ఇప్పుడు ఎప్పుడు పెన్ను చుక్కలా పెడతాడో తెలియదు ఎప్పుడు కన్ఫర్మ్ అవుతుంది తెలియదు ఆ కన్ఫర్మ్ అయినప్పుడు ఇవిడు వెళ్ళిపోతాడుగుతుంది ఇంట్లో నుంచి ఎక్కడికైనా ఊరు వెళ్ళేటప్పుడు తట్టపుట్ట సర్దుకునేవే నేను వెళ్ళొస్తాను జాగ్రత్త తాళలే జాగ్రత్త చేసుకో పిల్లలు బాగా చూసుకో డబ్బులు అక్కడే పెట్టాను ఏటీఎం లో తీసుకో లేకపోతే ఫోన్ చేయి అది చేయి అన్ని చెప్పిస్తాం కానీ ఆఖరి ప్రయాణానికి ఎవడు ఏం చెబుతున్నా లోపలికి ఎక్కదు మనం ఏమన్నా చెప్పాలనుకున్నా కుదరదు కట్ ఆల్ లైన్ ఇన్ దిస్ రూట్ ఆర్ బిజీ కట్ అయిపోతుందా మనిషి ఉంటాడు చూడం చనిపోయే స్థితిలో మనిషి అలానే ఉంటాడు వాడికి మన కళ్ళు తెరిచుంటే కానీ మనం కనపడింది కల్లి పురుగులు పురుగులు పురుగులు పురుగులు పనిపిస్తుంటే ఏం కనపడదు ఏం వినపడదు ఏ అసలు వాసనలు ఆగిపోతాయి ఇంద్రియాలన్నీ క్షీణించిపోతాయి మొత్తం మీ ప్రాణాలన్నీ చల్లబడిపోతుంటుంది మొత్తం అంత చమట శరీరం సింది ఏంటంటే నేను అనేటువంటి తలంపు లేచి అసలు దానికి భావం లేదు దానికి ఉనికి లేదు దానికి అస్తిత్వం లేదు అది జడం కానీ అదేమైంది అది ప్రధానమైపోయింది ఇప్పుడు అసలు నేనై నా స్థితిని అది అర్థంగానివ్వకుండా చేసి తాను మధ్యలో జరబడి మొత్తం వ్యవహారం చేస్తుంది అసలు నేను నేనుగా ఉంటే నాకు తలంపు ఆ తలంపే నేను అనే మూల తలంపు లేకపోతే మూలం మూలంగా ఉండిపోతే మూలంలో తలంపు రాకపోతే అసలు ఇది అది అనే గుర్తింపు ఉండదు బుద్ధి మనస్సు ఇంద్రియాలు దేహము తాదాత్మ్యం ఈ ప్రపంచం మూలం మూలంగానే ఉండిపోయి ఆ మూలంలో ఒక తలంపు లేచింది అదే సమస్య ఇక్కడ దాన్నే ఏమంటున్నాం మూల తలంపు మూల తలంపు ఆ మూలమే తలంపుగా మారింది మూలంలోనే తలంపు అనేటువంటి కల్పన జరిగింది మూలంలోనే ఆ తలంపు అనేది కల్పించబడింది ఎందుకు ఎందుకు అంటే మీరు అదే ఎందుకు కల్పించుకున్నారు మీరు ఎందుకు కల్పించుకున్నారు మీరు అడిగేది నేను అడుగుతున్నాను ఎందుకు కల్పించుకున్నారు అది దానికి ఒకటే కారణం ఏంటి అజ్ఞానం మాయా ఏంటది ఎందుకు కలిగిందని ఇంకా తర్వాత శాస్త్రమంతు ప్రశ్నించిన నీకు అర్థం కాదు నేను చెప్పేది అందుకనే నీకు అర్థం కాదుకుని మాయా ఒకడు ప్రశ్నించానంట స్వామిజీ నేను ఎందుకు పుట్టానండి ఇప్పుడు నీ కర్మ పూర్వజన్మ కర్మ అంటే అప్పుడు కర్మ చేశాను కదా నేను ఎందుకు చేశానండి అప్పుడు పుట్టావు అవున అప్పుడెందుకు పుట్టానండి అంతకుముందు జన్మ కర్మ అవును అప్పుడెందుకు కర్మ చేశా అప్పుడు పుట్టావు అంటే స్వామిజీ ఫస్ ఇస్తామట ఫస్ట్ అంటే వాడికి ఏంటంటే ఇంకా చెప్పడానికి ఇంకా వాడికి ఏంటంటే అసలు ముందు ఎందుకు తగలడ్డాను నేను అది వాడి భావం అసలు ఫస్ట్ నువ్వెందుకు తగలడ్డావు నువ్వేం చెప్పాలి నాకు నేనేం చెప్తావు ఎందుకు నువ్వు తగలట్టు ఆలోచిస్తూ పోతే అసలు దీని ఆదిని కనుక మనం పట్టుకుంటూ పోతే దీనికి ఆది లేదు అది పెట్టలేం అందుకని అనాది కానీ దీనికి అంతముంది ఈ జన్మని కర్మని ఆపుకోవచ్చు ఎలా జ్ఞానంతో అందుకని ఇక్కడ శాస్త్రం సమ పరిష్కారం ఇచ్చింది జబ్బు ఎప్పుడు మొదలైందో తెలియకపోవచ్చు కానీ జబ్బుని తొలగించుకునే మందు వాడితే జబ్బు పోతుంది ఆ జబ్బు ఎప్పుడు ఇచ్చిందో ఇన్ని ఆరాలు మనం తన జబ్బు వచ్చింది దానికి పరిష్కారం ఏంటి మందు వేసుకుంటే తగ్గిపోతుంది అంటే ఇప్పుడు మనకు జబ్బుంది ఏమిటి అజ్ఞానం అనేది జబ్బు ఉంది ఇది ఎప్పుడొచ్చింది ఏమిటి అజ్ఞానం మీద విచారణ చేస్తూ పోయామంటే ఇంకా అలా కూర్చోవడం జన్మలైపోతుంటాయి కాబట్టి అజ్ఞానాన్ని మనం తొలగించుకోవాలి అసలు అజ్ఞానం ఎందుకు మొట్టమొదటి మొదలైందనంటే మాయా మమ మాయా అంటే మాయ అంటే ఏంటండి మాయ అంటే ఏంటి అయిన దాన్ని కాకుండా చేయడం కాని దాన్ని అయినట్లు ఇదే మా అంటే ఈ మధ్యలో ఆ నేను అనేటువంటి తలంపు రావడం వల్ల నేను కాని నేను గా నటించేసింది అక్కడ ఆ మూల తలంపు నేను కాను నేను మూలమే కానీ ఆ తలంపు ఏం చేసింది అది లేచి దానికొక ఉనికిని తెచ్చుకుని నా ఉనికినే దాని ఉనికిగా చేసుకుని నాకు ఉనికి లేకుండా చేసి దేవుని జడమైతే దాంట్లోకి వెళ్ళి జడమైన దేహాన్ని నడిపిస్తూ నన్ను నాలో ఉంచనివ్వకుండా బయటికి తరుముతూ ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేయాలి ఆ మూల తలంపుని పడేయాలి సహజంగా అదే అంటాం ఆ మూల తలంపు పడిపోతే ఏం చేయలేదు కదండి మూల తలంపుని పడేయమని రమణ మహర్షి చెప్పరు ఆయన అంటారు ఆ తలంపుని కూడా నువ్వు గుర్తించగలిగితే నువ్వు మూలమైపోతే తలంపు లేదు తలంపు ఉన్నా ఉన్నదానికి విలువ లేదు తాను తానుగా నిలబడ్డగలిగిన రోజున తలంపుని గుర్తించగలిగితే అయిపోయింది ఫినిష్ అందుకునే రమణ మహర్షి యొక్క పోస్టర్ మీరు ఆయన ఇలా ఉంటారంటే ఇలా ఉంటారు ఇలా ఉంటారా అంటే తాను తానై ఉన్నాడు ఆ తలంపు అది లేచిన తర్వాత ఏమేం చేస్తుందో అన్నిటినీ చూస్తూ ఉన్నాడు సాక్షి మాత్రుడై ఉన్నాడంతే ఆ తలంపు కూడా అక్కడ ఒక నాటకం తలంపు కూడా ఎగిరి ఒక నాటకం ఒక బుడగ వచ్చిందనుకో నీటి మీద నీళ్లు ప్రేమిగా ఉంటే బాగుంటుంది ఒక బుడగ రాగానే ఎలా ఉంటుంది ఒక అలాగనే నేను నేనుగా ఉన్నాను అందులో తలంపు అనేది మూల తలంపు ఒకటి కల్పన జరిగింది ఇక్కడ ఏంటంటే ఆ తలంపు లేచి देहाध्यास इंद्रिध्यास मनाध्यास मनस्स को अध्यास अला बुद्धि कोणाली धर्म अभ्यास ब्रतकतवाण् नी तुवा नीन बुद्धिही नीन बुद्धिमंत नीन धनवंत ने पेदवाण् अभ्यास इवे आरोप अंक इकन अहम नाशभाजी अहम अहंत स्फुती అంటే ఆ నేను అనే తలంపుని కనుక మనం గుర్తించి దాటగలిగామా ఆ తలంపుని కనుక మనం గుర్తించి అలా చూడండి ఎప్పుడైతే లోపల నేను అనేది ఒక్కసారి ఆ స్మరించి చూడండి నేనుని ఒక్కసారి గుర్తించండి ఆ నేను అనేది నామరూపరహితం అది శుద్ధ చైతన్యం దాంట్లో నేను అనేది ఏదైనా ఒక వ్యక్తిత్వంగా కనిపించిందని కూడా అదే ఉపాధి నేను అనేది ఇండివిజువల్ ఎంటిటీతో కనిపించిందనంటే ఒక ఔపాధికంగా ఒక వ్యక్తిత్వంగా కనిపించిందంటే అది దోషం అదే అజ్ఞానం అదే నేను అనేటువంటిది కేవలం శుద్ధ చైతన్యమే భాషిస్తున్నప్పుడు లోపల కేవల చైతన్య ఆత్మగా ప్రకాశిస్తున్నప్పుడు దానికి దోషం లేదు ఆ చైతన్య స్వరూపమై ఆ ఎరుకగా ఆ చైతన్య స్వరూపమై భాషిస్తున్నప్పుడు నేను అనేది ఒక ఔపాధికంగా వచ్చిందనుకోండి ఒక వ్యక్తిగతంగా వచ్చిందనుకోండి నీళ్లు నీళ్లుగా ఉంటే ఏమి లేదు దాని మీద ఒక బుడగా వచ్చిందనుకోండి ఉపాధి సముద్రంలో నీరుంటే ఇబ్బంది లేదు ఒక అల కలిగిందంటే ఉపాధి అలాగనే నేను నేనుగా ఉన్నప్పుడు ఇబ్బంది లేదు నేను అనేది ఒక తలంపు అయినప్పుడు ఆ ఉపాధిని కూడా మనం ఏం కంగారు అది ఉపాధి అని గుర్తించగలిగితే చాలు సమస్యలన్నీ ఆగిపోతాయి మనం ఏం చేస్తున్నామనంటే నేను ఆ నేననే తలంపులోకి వెళ్ళి ఆ తలంపు నన్ను ఎక్కడికెక్కడికి నిర్చుకుపోతుందంటే మనసు బుద్ధి ఇంద్రియాలు చిత్తం దేహం బయట ప్రపంచం మనుషులు అన్నిట్లో నిర్చుకుపోతుంది ఏంటంటే తెలియపోతున్నాం కాకపోతే ఒక్కసారి నిజమైన ధ్యానం ఏంటనంటే ఏ ధ్యానంలో ధ్యాత ధ్యానము ధ్యేయము అనేది లేకుండా అన్ని పడిపోతున్నాయో అదే ధ్యానం ఏది ధ్యానం అనంటే ఎక్కడైతే ధ్యానం చేసేవాడు ధ్యానం చేయబడేది ధ్యానమనే ప్రక్రియ ఇవన్నీ పడిపోతున్నాయి నిజంగా అవి మూడు పడిపోతే వాడు నిరంతర ధ్యానంలో ఉండిపోతాడు వాడు నిరంతరం వాడి స్వరూప చింతనలో ఉండిపోతాడు అందుకని ఇక్కడంటున్నారు ఆయన అహమి నాశ బాజీ అహమహంత స్ఫురతి నేను అనే తలంపుని కనుక నేను దాటి అవతలకి నా నిజ స్వరూపం అది అంటే ఏ నేననే తలంపై ఇప్పుడు పైకి వచ్చిందో దాని మూలం దాని క్రింద నేను ఉన్నాను నేనే నా నుండి నేననే తలంపు ఒకటి వచ్చింది ఒక ఉపాధి వాణ్ణే మనం జీవుడు అంటున్నాం ఇప్పుడు సమస్య అక్కడ దీనికి నేను ఎక్సలెంట్ ఒక ఉపమానం చెప్తూ ఉంటాను ఏంటంటే ఒక పెళ్లి జరుగుతూ పెళ్లి ఫంక్షన్ దాంట్లో అందరూ మాకు పిల్లవాడు ఆడపిల్లవాడు అందరూ వాళ్ళ వాళ్ళు వీళ్ళ వాళ్ళు అందరూ కలిసి చక్క టిఫిన్లు పలహారాలు భోజనాలు మాటలు మంచి చెప్పి మాట్లాడుకుంటున్నారు ఒకడున్నాడు వాడేంటంటే ఆడపిల్లి వారి దగ్గరకు వచ్చి ఏంటి ఏం మీరు ఆడపిల్లి వారు ఎన్ని దగ్గర పెట్టుకోవాలి నా బట్టలు తీసేశారు దుమ్ములించేశారు నా చెప్పులు దుమ్మిలించేశారు ఏంటనుకున్నారు మీకు బుద్ధిందా మీ మనుషులు కదుందానంటే వీళ్ళు పాపం బాధపడిపోయి వీడు మగపిల్లి వాడు వీడు ఇదే గందరగోళం చేసేస్తున్నాడు పుణ్యం ఎందుకు అని రెండు జతలు బట్టలను ఓ జత చెప్పులు పట్టుకొచ్చిచ్చేసి నాయన ఊరికో కూర్చొని కూర్చోబెట్టారు మీరు తీసుకున్నాడు సర్దుకున్నాడు మగపెళ్లి వారు వస్తున్నా అనమాట ఏ మీరు మగపళ్ళ వారే నోడు కొమ్ముకున్నాను మీకు ఏంటనుకుంటున్నారు మీరు అని వాళ్ళు పట్టుకొని కుమ్మేస్తున్నాడు వాళ్ళు భయపడిపోతున్నారు వీరు ఆడపిల్లి వాళ్ళని కుమ్మేస్తున్నారు మగ పెళ్ళోడిని కుమ్మేస్తున్నాడు ఏడా పడా కుమ్ముతున్నాడు వీడు కొంత బాధ కలిగింది పెళ్లికి ముందే వీళ్ళు మా మీదకి వదిలేశారు వీళ్ళు తర్వాత ఇలాంటి వాళ్ళు ఎంతమంది వదులుతారు మా ఇంటికి మాను పెళ్లికి ముందే వదిలేశారు మన మీదకి వీళ్ళ ఆడపిల్లరు పెళ్లి అయిన తర్వాత ఇలాంటి వాళ్ళు ఎన్ని ఎన్ని పీసులున్నాయో వీళ్ళ దగ్గర ఎటువంటి పీసులు మా మీదకి వదులుతుంటారేమో అని వీళ్ళు కొద్దిగా ఉక్రోషం వచ్చి తెలుసుకోవాల్సిన వీళ్ళ ఆడపిల్లి వాళ్ళు కూడా అందరు డిస్కస్ చేస్తున్నారు ఇంటికి పెళ్లి కాలేదు అప్పుడే ఒక మొదలైన మళ్ళీ రేపేస్తున్నారు వీళ్ళు మగపిళ్ళోరు పెళ్లి అయిన తర్వాత మన పెళ్లి అక్కడ ఏం బతుకుతుందో ఏంటో అసలు తెలుసుకున్నా ముందు తర్వాత సంగతి పెళ్లి మాట తర్వాత సంగతి అని వస్తున్నారు మగపిల్లలు వస్తున్నారు ఇంకిద్దరు తేల్చుకుందాం వచ్చేటప్పటికి వీడు కనపడలేదు ఇంకా అక్కడక్కడ ఎందుకని వీరు మగపెళ్లి వాడికి సంబంధం లేదు ఆడపిల్లి వాళ్ళకి సంబంధం లేదు కానీ గుర్తుపెట్టుకోండి వీళ్ళిద్దరూ కలవనంత వీడు ఆడుకుంటాడాట వీళ్ళు కలవడం ప్రారంభించారా వీళ్ళు అసలు వాస్తవం తెలుసుకుందాం నిజ విచారణ చేద్దామని మొదలు పెట్టారా వాడున్నాడు ఇంకా వాడికి నిలికి పోతుంది ఇంకంతే వాడు ఉంటే చచ్చిపోతాడు ఇంకంతే తప్పిస్తారు వాడు అందుకనే తప్పుకుంటాడు అలాగనే నిజమైన నేను నీలం దాంట్లో ఏ దేశం లేదు ఏ సంసారం ఏ అజ్ఞానం ఏ బంధం ఏ దుఃఖం లేదు హాయి ఆనందం శరీరానికి ఏమీ లేదు అది జడం అందుకనే మత్తిచ్చిన తర్వాత మీరు ఎలా కోసినా దాన్ని పట్టించుకోదు జడం దీనికి ఏమీ లేదు దానికి ఏమీ లేదు ఇద్దరు హాయిగా ఉన్నారు కానీ ఇద్దరి మధ్యలో ఒకడు కలబడి ఇద్దరిని ఆడేసుకుంటున్నాడాట వాడెవరు తెలుసండి నేను నేనుగాడు నేను కాదు ఎవరు నేను కాడు నేనుగాడు మిస్టర్ నేను మిస్టర్ ఐ నేను అనే తలం తెచ్చింది చూశారా వాడు ఆడుకుంటున్నాడు వాడేం చేస్తున్నాడు శరీరమంతా వ్యాపించి తనది కాని చేతనత్వాన్ని తన మూలమైన చేతనత్వాన్ని తను పులికిపుచ్చుకుని ఆ చేతనత్వంతో శరీరం అంతా వ్యాపించి శరీరాన్ని ఆడేసుకుంటున్నాడు దాన్ని ఆడేసుకున్నాడు దాన్ని కానివ్వకుండా చేసి దాన్ని కనపడివ్వకుండా చేసి ఆ నేను గాడికి ఉనికి ఎంతవరకు చెప్పండి ఆ నేనుగాడికి ఉనికి ఎంతవరకు వీళ్ళిద్దరూ కాదు వాస్తవమైన విచారణ ప్రారంభమయ్యేదాకా ఒక్కసారి నేను మూలం దగ్గరికి వెళ్ళడం మొదలు పెడితే నేనుగాడికి పృథపటి వాడి ఉంది ఇంకా పుయోమురమని పాడైపోతాడు మూలం దగ్గరికి మనం విచారణ మొదలు పెట్టామా మూల స్థితిలోకి వెళ్ళడం మొదలు పెట్టామా మూల స్థాయిలో నిలబడడం మొదలు పెట్టామా మన నిజ తత్వంలో నిలబడడం మొదలు పెడితే ఆ నేనునే తలంపు ఇంకా విలువలేదు లేదు ఇంకా ఉండదు ఇంకేం చేయలేదు అందుకని ఇక్కడ అహమి నాశ భాజీ అహమహంతయా స్ఫురతిహృత్స్వయం పరమపూర్ణ స ఇప్పుడు ఆ నేనుగా ఏం చేస్తుందంటే లేచి వాడు తనను తాను కానివ్వకుండా చేసి నన్ను నన్ను కానివ్వకుండా చేసి వాడు శరీరమంతా వ్యాపించి దేహేంద్రియ మనోబుద్ధుల యొక్క అధ్యాసమంతా తీసుకొచ్చి అలా పెట్టుకూర్చున్నాడు అందుకనే వాడు లేస్తేనే ప్రపంచం లేస్తుంది వాడు పడిపోతే ప్రపంచం పడిపోతుంది అందుకని నేను పుట్టాను ఈ లోకం పుట్టింది వీళ్ళు లేస్తే ఈ లోకమంతా ఉంది వీళ్ళు లేవకపోతే లేహితే ప్రపంచం వీడు పడిపోతే ప్రపంచం లేదు పడిపోయింది కాబట్టి వీడు లేచి సమస్తాన్ని కలిపెట్టేస్తున్నాడు అలా గద్దరగోళం గతడు పడుకుంటే ప్రశాంతం ఇంట్లో కూడా చిన్నపిల్లలు అదిలాగి ఇదిలాగ ఇదిలాగే చేస్తుంటారు వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది కొద్దిగా అబ్బాయి వాడు ఏడుస్తాడు అలా పడుకోబెట్టుకు పడుకుంటాడు వాడు పడుకోగానే హాయిగా ఉంది రిలాక్స్డ్గా అబ్బా వాడు లేవగానే మళ్ళీ సునామి ఇంట్లో ఇది లాగి అది లాగి అసలు వీడు మూలుకుంటే అన్ని డిస్టర్బెన్సెస్ అక్కడ వీడు పడిపోతే స్వస్థితి అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనం మనం మన ప్రయత్నం ఏం చేయాలి వాడిని పడేయాలి పడయాలా పడేయక్కర్లేదు వాణ్ణి పడేయవలసిన అవసరమే లేదు ఎందుకని అసలు ఆ మేనుగాడికి మిస్టర్ మేనుకి విలువే లేదు దాన్ని గుర్తించామనుకోండి దాటిపోతాం మనం ఆ విలువను ఎలా గుర్తించాలి दाटा केदमी अहम लीन के स्टेट में चौड़ी गुलाबी पु अलाबी पुव नीन लदा గులాబీ పువ్వుని నేను ఎలాగైతే గుర్తిస్తున్నానో అలానే నేను నేననే తలంపును గుర్తించడం నేర్చుకోండి అర్థైనా మీకు గులాబీ పువ్వు అనగానే మీరు కళ్ళు మూసుకున్నప్పుడు గులాబీ పువ్వును గుర్తిస్తున్నారు కదా అంటే గులాబీ పువ్వు మీకు దృశ్యం మీరు ద్రిక్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆ ద్రష్టమే గుర్తించేస్తున్నాం మనం ఇంకా వెనక్కి వెళ్ళిపోయాం మనం అంటే చూసేవాణ్ణే చూస్తున్నాం మనం అది పెద్ద చూపు అది అదే పెద్ద చూపు ఏంటి అన్నింటినీ చూసేవాణ్ణి మనం చూస్తున్నాం అప్పుడు ఏమైపోతాం తెలిసింది చూడబడేవన్నీ ఏం కాకుండా అయిపోతాయి మొత్తంతా అన్నింటినీ నేను చూడడం మొదలు ఆ స్థితిలో కూర్చుంటే గులాబీ పూ చూశాను గులాబీ పువ్వు పోతుంది ఏలు వస్తుంది దాని చూస్తాను అది పోతుంది మనిషి వస్తాడు పోతుంది చెట్టు వస్తా అలాగనే చూసేవాడు కూడా ఇవన్నిటినీ చూసి చూసి చూసి చూసి అలిసిపోవాడు పడిపోతాడు అప్పుడు దాన్ని కూడా చూస్తాను వాడి యొక్క పతనాన్ని చూస్తున్నాను వాడి యొక్క ఉత్థానాన్ని చూస్తున్నాను కానీ నాకు ఇంకా పతనం లేదు నాకు మేలుకో అక్కడ నేను పడను ఎందుకని ఇంకేం లేదు అల్టిమేట్ నేను అక్కడికి వెళ్ళాను నేను ఇప్పుడు పడిపోయేవాణ్ణి కాను లేచేవాడిని కాను ఇది అని గుర్తించేవాడిని కూడా నేను గుర్తించేస్తున్నాను ఇప్పుడు అప్పుడు నాకేమైపోతుంది ఏ నీ నన్ను ఇప్పుడు గుర్తింపబడే వస్తువు నేను కాను దాన్ని చూసేవాణ్ణి నేను కాను కాబట్టి చూసేవాడు చూడబడేది చూసేది మూడు కూడా నాలో పడిపోతుంది అందుకనే ధ్యానం ధేయం ఈ మూడు కూడా ఎక్కడైతే పడిపోతుందో అదే నిరంతర ధ్యానం అదే స్వరూప ధ్యానం ఆ స్థితికి వెళ్ళగలగాలి ఆ స్థితిలో కూర్చోగలగాలి ఆ స్థితిలో కూర్చున్నప్పుడు అహమి లీనకేతి అలయ సత్తయ ఇప్పుడు చూసేవాడు పడిపోయినా ఆ చూసేవాడు పడిపోయింది ఆ చూసేవాడు లేచింది ఎన్నింటినీ గుర్తిస్తున్నాను గనక నాకు పడిపోవడం లేదు నేను పడిపోను నేను లేవను పడిపోయేవాడిని నేను కాను లేచేవాణ్ణి నేను కాను నేను వాడు కాదు అంతే విడివడిపోతున్నాను నేను దూరమైపోతున్నాను నేను దానికంటే విలక్షణమైన స్వరూపమైపోతున్నాను కాబట్టి ఆ చైతన్య స్థితిలో ఇప్పుడు నిలబడి ఆలోచించినప్పుడు మనకక్కడ ఆలోచించను ఆ స్థితిలో నిలబడ్డప్పుడు నేను అనే తలంపు లేస్తుంది అన్నిటి గుర్తింది అన్ని తలంపులన్నీ తలంపులన్నీ మారిపోతుంటాయి ఆ నేను ఉంటుంది కొంతసేపు ఆ నేను తలంపు ఆ నేను తలంపు కూడా పడిపోతుంది కానీ నేను నేనుగా ఉంటాను అంటే ఒక పెద్ద అగ్నిగుండం బగబగా మందుతూ ఉంది దాంట్లో ఏమైందంటే ఒక చిన్న పేడు కర్ర పిల్లలు కదా మందుటి మందు పెద్ద అగ్నిగుండంలో దానికి కర్రలకి పేడు ఉంటుంది కదా చిన్న పేడులా ఉంటుంది అదేంటవుతుంది ఉత్మంటిది చిన్న నిప్పు రవ్వలాగా నిపుడవ కణంగా నిపుడవ ఓకే కనంగా నిపురవ నిపుడవల అలా పైకి ఎగురుతూ ఉంటుందండి అది ఎంత అందంగా గుర్తుందో ఎగిరి ఎగిరి మళ్ళీ అందులోనే పడిపోతుంది అలాగనే నేను మహా అద్విచి నేను చైతన్యం మహా చైతన్యం నేను విశ్వవ్యాప్తమై ఉన్న చైతన్యం ఆ చైతన్యంలో నేను అనే ఒక తేడు తుప్న లేచి నేననే రూపాధింది మళ్లీ లేస్తుంది మళ్లీ పడిపోతుంది మళ్లీ లేస్తుంది మళ్లీ పడిపోతుంది మళ్లీ లేస్తుంది మళ్లీ పడిపోతుంది అలాగనే నేను సాక్షి స్వరూపమై ఆ సచిదానంద చైతన్యమైనటువంటి ఆ స్వరూపంలో ఉన్నప్పుడు ఆ స్వరూపమై ఉన్నప్పుడు ప్రకాశిస్తున్నప్పుడు ఆ ప్రకాశంలో నేను అనే ఒక తలంపు లేచి నేను వాడు లేచి క్రియలు చేస్తాడు దీన్ని చూస్తాడు దాన్ని చూస్తాడు అన్నీ చేస్తాడు అన్నీ పడిపోతాయి డిపోతాడు వీళ్ళు లేస్తాడు అన్నిటినీ లేపుతాడు వ్యవహారం చేస్తాడు అన్ని పడిపోతాయి వీడి పడిపోతాడు మళ్లీ లేస్తాడు వ్యవహారం చేస్తాడు అన్ని పడిపోతాయి వీడి పడిపోతాడు ఆఖరికి ఒకరోజు వీడింక లేవకుండా పడిపోతాడు దట్ ఈన్స్ మరణం కాని నేను నాకు మరణం లేదు నాకు జన్మ లేదు నాయతే మ్రియతే వా కదా చిూత్వా अजोनित्यः भूय अजो नित शाश्वत यहांते हन्यने शीरे वाचीर्णा यदा विहाय नवा गृहति नरोपरादम हो आवड़ लेचाड़ो वाड़ पुड़ता वाड़ पुटी वेम चेस्टा तंद्र गर्भ में प्रवेश इंकोटो इंकोटो जीवत्वा मेग पुच्छुक तल्ली गर्भीडी उपाधि पनी चेस्टा ये चैतन्यर्भं बैठ उर्भं ली तलधि रूप में उ अभी ताने प्रकाशिस्तू चैतन्य स्ुरती हृत्स्वय आ चैतन्य सत्ता చైతన్యమై ఉన్నాను నాలో ఈ జన్మ మరణాలు లేవు నాకీ జన్మ మరణాలు అంటావు నీకు ఆ స్వరూపం దగ్గర నిలబడ్డప్పుడు ఏది లేవు అహమిలీనకే ఆ నేను అనేటువంటి దాంట్లో నేను తలంపు పడిపోతే అన్ని పడిపోతున్నాయి ఇప్పుడు నేను కూడా తలంపు పడిపోయింది కానీ అలయ సత్తయ నేను పడిపోవట్లేదు నేను స్వయంగా సత్తాస్ఫూర్తి ప్రకాశిస్తున్నాను నాకు ఉదయం లేదు నాకు అస్తమనం లేదు సూర్యుడికి ఉదయ అస్తమనాలు ఉన్నాయండి ఉదయిస్తాడు నిజమే కానీ మనం ఉదయిస్తున్నాం మనం అస్తమిస్తున్నాం సూర్యుడు ఎప్పుడలానే ఉంటాడు భూమి తిరుగుతూ తిరుగుతూ అమెరికా వైపుకు తిరిగిందనుకోండి సూర్యుడు వైపుకి అమెరికా తిరిగిందనుకోండి వాళ్ళకి ఉదయం మనకు చీకటి అలా తిరుగుతూ మళ్ళీ పన్నెండు గంటలు ఇలా తిరిగిపోయిందనుకోండి రాత్రి మరి అక్కడేమీ ఉండాలి సూర్యుడు అస్తమించు ఉండాలి ఇప్పుడు మనకు సూర్యుడు ఉదయించి ఇప్పుడున్నాడు అక్కడ అస్తమించి ఉండాలి అంటే ఇద్దరు సూర్యులు ఉన్నారా అక్కడే గుర్తుపెట్టుకోండి అలాగనే నిజంగా నాకు ఉదయాస్తమనాలు నాకు జన్మ మరణాలు లేవు కానీ లేవడం వల్ల జన్మ నేననేవాడు పడిపోతే మరణం వాడు ఉపాధిని పొందుతున్నాడు వాడు ఉపాధిని విడిచిపెట్టేస్తున్నాడు జన్మ మరణాలు నావి సాక్షీ చేత కే నిర్గుణశ